అది బయట ఆర్గానిజమ్స్ నీ లోపలికి రావడం వల్ల కావచ్చు లేదా అది ఆది భౌతిక తాపం కావచ్చు లేదా ఆధ్యాత్మిక తాపం కావచ్చు ఎనిథింగ్ ఈజ్ సేమ్ సో జాగ్రత్తగా గమనిస్తే ఒక పిండాండమని ఎంటిటీలోనూ బ్యాలెన్స్ ఉంది ఒక భూమి ఒక భూమి మీద ఉన్న జీవావరణం మీద కూడా బ్యాలెన్స్ ఉంది బ్రహ్మాండ స్థితిలో కూడా బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం కండిషన్ ఎప్పుడు ఉంటుంది ఆ ఇకులిబ్రియం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు తాపం ఏర్పడుతుంది ఇప్పుడు మానవ జీవితం ఎట్లా ఉండాలి జాగ్రత్తగా ఈ శ్లోకం చెప్తుంది అనమాట ఇప్పుడు చదవండి మళ్ళీ సర్వంగా సర్వం ఈ సర్వం అన్న మాట చాలా జాగ్రత్తగా ఆకాశవత్ వత్ ఆకాశవత్ వలె ఆకాశవత్ అంటే వలే లోపల బయట తేడా లేకుండా వ్యాపకమై కనబడుతుందని మనకు ఆకాశం ఒకటే ఏమంటే గాలి అలా లేదా ఎలా రావాలి ఎందుకు వాయువత్తం లేదు విచారణ చేసేవాళ్ళకి ఎప్పుడైనా సరే ఇట్లా ప్రశ్న రావాలండి ప్రశ్న వస్తేనే విచారణ ముందుకు సాగుతుంది ఆకాశవత్త అంట వాయువు కూడా లోపల బయట ఉన్నట్టే కనబడుతుంది కదా కానీ ఆకాశము వలేదు వాయువు అంటే అర్థం ఏంటి వాయువుకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఆకాశానికి ఆ పరిమితులు లేవు ఆకాశం శబ్దతన్మాత్రను కలిగి ఉండి సర్వత్రా వ్యాపకమై ఉంది ఇంకా ఉదాహరణ చిన్నప్పుడు మాకు హైడ్రోజన్ ఎక్స్పెరిమెంట్ చెప్తారు ఆ హైడ్రోజన్ ఎక్స్పెరిమెంట్లో ఏవేవో రకరకాల ఆ కెమికల్ ఈ కెమికల్ తెస్తాం అందులో ఇదిలో పోస్తాం పోస్తే అదేదో ఒక దాంట్లో ఒకటి కరిగి చివరికి హైడ్రోజన్ బయటకు వస్తుంది బయటకు వచ్చిందని మనకేంటో తెలుస్తుంది అంటే చివరి లక్షణాలు రాసారు టప్ అనే శబ్దంతో వెలుగును టప్ అనే శబ్దం వై అంటే అర్థం ఏమిటి ఒక ఒక పదార్థాన్ని మనం ద్రవస్థితి నుంచి వా వాయుస్థితికి మార్చినప్పుడు ఆ వాయు స్థితికి అది ఏర్పడేటప్పుడు ఒక శబ్ద గుణకాన్ని ఆ ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ టన్న శబ్దం రాగానే దానికి మండించండి మండిస్తే అప్పుడు అది మండుతుందంట ఈ టన్న శబ్దం ఎలా వస్తుంది అది మండిస్తేనే టన్న శబ్దం వస్తుంది లేకపోతే అట్ట గాల్లో కలిసిపోతూనే ఉంటుంది ఎంతకాలం తెలియదు సో ఈయన ఏం చేస్తుంటాడు ఈ పైకి గాలి బుడగలు అందులోంచి ఆ ద్రవంలోంచి బుడగలు ఇట పై దాకా వచ్చి చివరి దాకా వచ్చేదాకా చూస్తాడు చూసి వెంటనే ఆ చివర ఆ ఏమంటారు గాజు ట్యూబ్ చివర మంట మండిస్తారు మంట మండించినప్పుడు మంట అంటుకునే ముందు టప్ అని శబ్దం విన్నారా విన్నారా టంటాడు ఇప్పుడు మేస్తారు ఏమంటాడంటే సూది కింద అంత నిశ్శబ్దం ఉంటే గానీ ఆ టప్పు వినకూడదు లేకపోతే వినపడదండి ఈ లోపల ఎవడో మాట్లాడతాడు అనుకోండి ఈ టప్పు కాస్తా పోతుంది వాడి మాటలో మరి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల విన్నారా అంటాడు ఎవడ విన్నారు ఇవి క్లాసుల జనాభా ముందు కూర్చున్న ఎవడో వింటాడు అండి వెనకాలం కూర్చున్నవాడు దాకా వినపడంతో పెడుతుంది చెప్పగా అందుకని లాబొరేటరీలో ఈ ప్రయోగం చేసేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలని ముందు నుంచి ఒక జాగరూకత చెప్తాడు అన్నమాట శబ్ద తన్మాత్రను గుర్తించాలంటే జాగరూకుడు నువ్వు నిశబ్దంలో ఉండాలి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం కూడా ఈ ఉపమానాన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే నీ లోపల ఆకాశం ఉన్నప్పుడు నీ లోపల కూడా శ్రద్ధ తన్మాత్రం ఉందా లేదా ఉండబట్టేక ఇన్ని మాటలు చెప్తున్నావు తప్ప జట్ట మాట్లాడతావు కానీ ఇవన్నీ ఆహత శబ్దములు అంటే నువ్వు మాట్లాడినంతసేపే వినపడతాయి అవి ఒకటి మాట్లాడకపోయినా వినపడే శబ్దం ఉంటుంది లోపల అది అనాహత శబ్దం అటువంటి అనాహత శబ్దాన్ని గుర్తించాలంటే యోగి అనేవాడు ఎవరైతే అనాహత శబ్దాన్ని గుర్తిస్తాడో వాడే యోగి మిగిలిన యోగులు కాదు మిగిలిన భోగులే అంటే అర్థం ఏంటి నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఏం ఆసనాలు వేయమంటారు లేకపోతే నాకు తెలుపు వచ్చిందండి ఏం ప్రాణాయామం చేయమంటారు లేకపోతే నాకు పొట్టలో ఇబ్బందిగా ఉందండి నన్నేమి రకరకాలైనటువంటి అంశాలు చేపట్టమంటారు ఆహార నియమాలు చేపట్టమంటారు ఇలా ఏవో ఆహారం ఆసనం ప్రాణాయామం ఇత్యాదులు నియమాలను పగరాలనే బాహ్య నియమాలు ఇది కూడా యోగంలో భాగమే అయితే ఏంటి ఈ ఈ పనులు మాత్రమే నేర్చుకుని ఈ పనులు మాత్రమే నేర్పే వాళ్ళది యోగులు అనుకోవడం యోగి అనాలంటే ఒక ప్రమాణం ఉందనమాట ఏం ప్రమాణం అది అంటే ఎవరైతే అనాహత శబ్దాన్ని విన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ విన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ అనాహత శబ్దం గ్రహణం చేయగలిగే శక్తి ఆ అనాహత శబ్ద స్థితిలో లయమవ్వగలిగే శక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అంటే ఎట్లీస్ట్ వాడి యొక్క ప్రమాణం ఎంత దూరం రావాలి పరిణామం వాడిలో ఉన్నటువంటి ఆకాశం చిత్తములో ఆకాశం గమనించి ఆ చిత్తాకాశ స్థితి ఎందు ఉన్నటువంటి శబ్ద తన్మాత్ర వలన తెలియబడుతున్నటువంటి శబ్దం అనాహత శబ్దం సరే దీనికి ఏవో రకరకాల పేర్లు పెట్టాం ఓంకారం అన్న హరింకారం సరే ఏ పేరు పెట్టినా అది అక్కడి నుంచి వినపడుతుంటుంది చిత్తం